సో మీరు ఆ స్పిరిట్ని పట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను మీకు చెప్పాను కదా కుండ బదులు కొట్టినట్టు చెప్తూ ఉంటానని హ్యాబిట్ లైక్ దట్ వాట్ హుడ్ వీ డు సో దానం దమస్చ యజ్ఞ స్వాధ్యాయ చూడండి ఇప్పుడు మా అబ్బాయిని ఎంఏ చదివించాను ఎంఎస్ చదివించాను అమెరికా పంపించాను మా అమ్మాయిని మెడిసిన్ చదివించాను మా మనవాడిని సైన్ ట్యాన్స్లో చదివిస్తున్నాను అది స్వాధ్యాయం అంటే అది పరాధ్యాయం ఇది స్వాధ్యాయం గృహస్థులు అలా ఉంటారు మీ మీ అమ్మాయిని మెడిసిన్ చదివిస్తే మీకు ఎప్పుడైనా పెద్ద వయసులో షిబీఐ హెల్ప్ ఐ ఐ డోంట్ డిలై దాట్ మీరు చదివిది ఏమిటండి అది మాట్లాడండి మా మనవాడిని మెడిసిన్ చదివిస్తున్నాను మా మనవరాలు ఏమో ఎంఎస్ చదివిస్తున్నాను మా కొడుకులనుమో కాలేజీలో పెట్టాను డొనేషన్ కూడా కట్టాను వాటా టాకింగ్ అయిపోవచ్చు దట్ ఈజ్ ఆల్ పరాధ్యాయ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మీ స్వాధ్యాయం మాట ఏమిటి ఒక ఆయన ఉన్నారు మా కోడలు బాగా చదువుకున్న అమ్మాయిని మేము కోడలుగా తెచ్చుకున్నాం ఆ పోల్ అండి చాలా సంతోషం ఆవిడ చదువుకుంది మీ మాట ఏమిటి మీరు మీరేమన్నా చదువుకున్నారా లేదు మేము రిటైర్ అయిపోయాం అంటే ఇక్కడ చదువు అవసరం లేదు ఐ అలా ఉండకూడదు చదువే ముఖ్యము సో మీరు ఈ చదువు స్వాధ్యాయంలో కూడా ఆధ్యాత్మికము ఆది దైవికము లోనూ ఉంటాయి ఆది భౌతికము అని ఆది భౌతికమైన చదువు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చదువు సోషల్ స్టడీస్ కూడా సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజియాలజీ అయితే మెడిసిన్ ఎనాటమీ ఇవన్నీ చదువుతారు అది ఆధిభౌతికము తర్వాత హ్యుమానిటీస్లో సోషల్ పాలిటికల్ పొలిటికల్ సైన్స్ సోషియాలజీ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇలా ఏవో సబ్జెక్ట్స్ తర్వాత చిత్రమైన సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి అవన్నీ చదువుతారు హ్యుమానిటీస్ అవి కూడా ఆది భౌతికమే మన చుట్టూ ఉండే ప్రపంచానికి సంబంధించిన చదువు అది ఉండాలి దాన్ని కాదంటలేదు కానీ తో సరిపెట్టద్దు ఆది భౌతికమైన చదువుతో మీరు ఆపేయద్దు ఆదిదైవికమైన చదువు కూడా ఉండాలి ఆదిదైవికమైన చదువు అంటే ఏమిటి పురాణాలు అలాగా అది ఆదిదైవికమైన చదువు అంటే ఈ దేవతని ఈ విధంగా ఉపాసన చేయవలను ఆ దేవతను ఆ విధంగా కొలువలెను అని దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి మీరు అగ్నిహోత్రం చేయాలంటే ఎలా చేయాలి అగ్నిస్తామం ఎలా చేయాలి లేకపోతే సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలి మరి అవన్నీ అదో చదువు కదా దాన్ని ఆదిదైవికమైన చదువు అంటారు అక్కడితో సరిపడలేదు స్వా స్వా ఆధ్యాత్మికమైన చదువుకి స్వాధ్యాయం ఏమిటే కనుక సో శంకర్లు ఏమంటారో చూడండి యజ్ఞ శ్రౌక అగ్నిహోత్రాదిహిత దేవయజ్ఞాదిహి ఆయన వచ్చే సరళంగా చెప్పేస్తారు శ్రౌతము అంటే అగ్నిహోత్రము అగ్నిహోత్రం అంటే ఏంటో చూసినండి ఉదయం సాయంకాలం అగ్నియందు రెండు ఆహుతులను సమర్పిస్తారు పెద్ద హడావిడిగా ఉండదు రెండే ఆహుతులు ఉంటాయి అగ్నిని వెల్చటం ఆహుతులు కూడా నెయ్యి మొదలైనవి కాదు తడిపిన బియ్యం తెల్లటి బియ్యం తడిపోయిన అంటే ఇన్ని బియ్యం పట్టుకురావడం కాదు ఇన్ని బియ్యం వేస్తే అది ఇప్పుడు ఏమవుతుంది ఆగిపోతుంది ఇన్ని గుప్పిడు కూడా కాదు చెంచాడు టేబుల్ స్పూన్ అంటారు చూడండి టేబుల్ స్పూన్ బియ్యం ఆయనకిస్తే ఆయనే తడుపుకుంటాడు మీరేం తడపక్కర్లా ఆయనే తడుపుకుంటాడు తడుపుకుని పక్కన పెట్టుకుంటాడు దాన్ని దాంట్లో సగం తీసుకుంటాడు పది గింజలు తీసుకుంటాడు ఒక ఆహుతి ఇంకో పది గింజలు తీస్తూ ఇంకోహు అయిపోయింది అగ్నిహోత్ర ఉంటే ఎలా ఉంటుంది కాబట్టి అక్కడ స్పిరిట్ ఆఫ్ ది కర్మ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాల్యూమ్ ఆఫ్ ది థింగ్స్ ప్రతి యూఆర్ ఆఫరింగ్ ఇన్ ఫాయ్ ఈ మధ్యకాలంలో పూజలలో హోమాలలో ద్రవ్యాలని అధికంగా ఉపయోగించడం మూలంగా వీఆర్ అట్రాక్టింగ్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఫ్రమ్ సోషల్ పీపుల్ కాబట్టి మీరు వస్తువులను అలా పాటు చేసేస్తున్నారు ఎక్కువగా మీరు వాడేస్తున్నారు ఏమిటి అంటే వాళ్ళ వాళ్ళు క్రిటిసిజం చేస్తూ ఉంటారు ఆ క్రిటిసిజము వాళ్ళు చేసే దృష్టి సరైన దృష్టి కాకపోవచ్చు మనం కూడా క్రిటిసిజంకి తావు లేని విధంగా ఆర్భాటము హంగు ఆర్భాటము తక్కువ విధి విధానము ఎక్కువ ఉండాలి యజ్ఞాల్లో అదొక పాయింట్ తర్వాత దేవయజ్ఞాది అంటున్నారు దేవయజ్ఞము అంటే ఇలాగా చెప్పారు మీకు దేవతలు ఆదిశబ్దం చేత మనుష్య యజ్ఞము భూతయజ్ఞము గ్రహించ్రహించాల్సి ఉంటుంది ఇదంతా మనం కవర్ చేశాము స్వాధ్యాయ ఋగ్వేదాద్యధ్యయనం అదృష్టార్థం కాబట్టి స్వాధ్యాయ శబ్దానికి వేదాన్ని మీరు అధ్యయనం చేయొచ్చు వేదాన్ని అధ్యయనం చేసినట్లయితే కర్మ చేయొచ్చు లేకపోతే కేవలం అధ్యయనము చేత కూడా మీకు కొంత సత్ఫలితము లభించు పారాయణ చేశారనుకోండి ఉచ్చారణ శుద్ధమవుతుంది ఆ పారాయణ చేసి దాని అర్థాన్ని తెలుసుకుంటే మనస్సు శుద్ధమవుతుంది దేహము శుద్ధి అవ్వాలి వాక్కు శుద్ధి మనస్సు శుద్ధి కాబట్టి ఋగ్వేదము మొదలైన వాటిని అధ్యయనము చేయుట ఆది శుద్ధ యజుర్వేదము ఇత్యాదులు ఇప్పుడు మీరు వేదాధ్యయనం మీకు అనుకూలం కాకపోతే రామాయణం చదవచ్చు వాల్మీకి రామాయణం ఉండవే రామాయణం అంటే ఇంకా మీరు ప్రపంచంలో ఉన్న రామాయణాలన్నీ తీసుకొచ్చి పెట్టారు అనుకోండి ఇప్పుడు రాముడింటికి ఎప్పుడు కుట్టాడు ఎక్కడికి వెళ్ళాడు అన్ని ఇష్యూస్ కింద పెద్ద కాంప్లెక్స్ కింద తయారవుతుండే అలా చేయకూడదు ఇప్పుడు రామానంద సాగర్ రామాయణం తీశారు అది సినిమా తీశారు కదా సినిమా లాంటి టీవీ ఆయన ఏం చేశారు ఆయన చాలా సినిమా డైరెక్టర్ చాలా తెలివైన ఈ రామాయణం మేము తీయబోయే సీరియల్లో విషయాలు ఈ క్రింది రామాయణముల నుండి సేకరింపబడినవి అని ముందు పెట్టేశాను పెట్టేసి వరుసగా ఒక పన్నెండు రామాయణాలు రాసేసారు కంబరామాయణము రంగనాథ రామాయణము తులసి రామాయణంలో పన్నెండు రాసేస్తారు ఇప్పుడు ఇంకా ఆయన మీరేమీ క్వశ్చన్ చేయడానికి లేదు ఆయన ఏమంటే ఇది వాల్మీకిలో లేదంటే వాళ్ళ మేము లిస్ట్ ఇచ్చాం దాంట్లో ఏదో ఒక దాంట్లో ఉండి ఉంటుంది వెతుక్కోండి అని చెప్పొచ్చాను సో డోంట్ డూ లైక్ దాట్ రామాయణాన్ని మీరు అధ్యయనం చేయండి స్వాధ్యాయంలోకి వస్తుంది రామాయణాన్ని చదవచ్చు చదవాలి నిజానికి సో వాల్మీకి రామాయణాన్ని మీరు పఠించవచ్చు దానికి అనువాదం కావాల్సి వస్తే మంచి అనువాదం సంపాదించి మీరు పఠించవచ్చు కాబట్టి ఆది శ్రం చేత వేదమే కాదు నిజానికి మీరు ఋగ్వేదం తెలుగు తిరుపతి దేవస్థానం వాళ్ళు తెలుగు అనువాదం చేసి ఇంతలావు పుస్తకం వేశారు చవగ్గా కూడా ఇస్తారు తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ పుస్తకం కొనుక్కొచ్చారనుకోండి అది రెండు పేజీలు కూడా మీరు చదవలేరు అదేమీ ముందుకు వెళ్ళేది కాదు అదేమర్థం కాదు అనువాదం ఉన్నా కూడా అలాగే ఉంటుంది యూ కెనాట్ స్ట్రిక్ట్లీ రీడ్ మోర్ గంటూ బై చేస్తాం ఆ తర్వాత ఈ పుస్తకాలు ఎవరికి ఇవ్వాలి అని చూసి స్వామి తత్వ విధానం గారు ఏమైనా పుచ్చుకుంటారేమో అని అలా ఏదైనా చూడాల్సి వస్తుంది నాకు ఇలాంటి కేసులు తగులుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు మీద చదువుకోవానో అని మీకు వర్కౌట్ కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే రామాయణం పెట్టుకోండి రామాయణం చదవండి మీకు ఒప్పుకుంటే భారతం మహాభారతం గీతా పురస్ట్ వాళ్ళని చదవండి సో ఈ విధంగా స్వాధ్యాయము దానివల్ల అదృష్టం దృష్ట ప్రయోజనం ఉంటుంది దృష్ట ప్రయోజనం ఏమిటంటే మీకు మనస్సు పవిత్రంగా ఉంటుంది మంచి మంచి విషయాలు తెలుస్తాయి ఉచ్చారణ బాగుపడుతుంది మీరు సరిగ్గా చదివినట్లయితే అదృష్ట ప్రయోజనం అంటే మీకు పుణ్యం వల్ల గొప్ప గొప్ప విషయాలు దేహ త్యాగిన తర్వాత కూడా మీకు లభిస్తాయి సో ఇది స్వాధ్యాయము స్వాధ్యాయం ఉండాలి ఆధ్యాత్మికమైన విద్యను కూడా మీరు అభ్యసించాలి లోకంలో జనులు ఎలా ఉంటారంటే లౌకిక విద్యలని బాగా అభ్యసిస్తూ ఉంటారు ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు ఒక అందుకు పెట్టారు వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళకి ఇంగ్లీష్ని ఒక ఎరా వీళ్ళకి చూపించండి ఇంగ్లీష్ చదువుకున్న వాడికి ఉద్యోగము అనే స్కీమ్ వాళ్ళు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు ఎంప్లాయ్మెంట్ అనేది ఆ ఎంప్లాయ్మెంట్ కోసం అందరూ ఎగబడ్డము ఇలాంటిది పెట్టారు పూర్వం అలా ఉండేవారు కాదు ఆ గ్రామంలోనే ఏదో పని చేస్తు జీవిస్తూ ఉండేవారు ఇంగ్లీష్ తెలిసిన వాడికి ఉద్యోగము అనే పెట్టారు సో దాంతో లౌకిక విద్యలను అన్నింటినీ అందరూ అధ్యయనం చేస్తున్నారు దానికి ఇదే నార్మల్ మూమెంట్ సోషల్ మూమెంట్ అలా ఉంటుంది విఆర్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్ కానీ దాంతో సరిపెక్ట్ చేయకూడదు దానికంటే కొంచెం ఎక్కువ అధ్యయనం కూడా చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే ఈ పురాణాదులను బాగా అధ్యయనం చేస్తారు కానీ అక్కడతో సరిపెట్టేయకూడదు అధ్యాత్మము దాకా రావాలి అధిభూతం నుండి వచ్చి అల్టిమేట్గా మీరు అధ్యాత్మంలోకి వస్తే హోమ్ కమింగ్ అని అంటారు దేర్ అధ్యయనము కంక్లూషను వస్తుంది పరిసమాప్తిని చెందుతుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే దానికి దారికి మీరు రావాల్సి ఉంటుంది తపహ ఇంకా తర్వాతది తపస్సు తపస్సు అంటే మంచి పని కోసం కష్టమును సహించుట తపస్సు అనబడును మంచి పని కోసం కష్టాన్ని సహించాలి ఒక మంచి జరగాలంటే కష్టపడితే కానీ మంచి జరగదు కొంతమంది కష్టపడడానికి ఇష్టపడరు కష్టం వాళ్ళకు వద్దు కష్టపడకూడదు శరీర కష్టం అంటే శరీరమే శరీర కష్టం ఉండకూడదు అలాగే ఒకప్పుడు మానసికమైన కష్టాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా తపస్కరపడుతుంది ఉదాహరణకి ఏదైనా బంధువి యోగము ప్రేమించిన వారి వియోగము అలాంటివి అవుతూ ఉంటాయి యోగం తప్పదు కదండి సంయోగ విప్రయోగాంతా మరణాంతంచే జీవితం మహాభారతం సో విదురుడు విదురు నీతిలో భాగం కలయికలన్నీ కూడా వియోగము అయిపోయి పయనిస్తే వియోగంలోనే అంతమవుతాయి జీ జీవితము అంటే బ్రతుకు బ్రతుకు ప్రారంభం చేస్తాం డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టుకుని అది హన్క్లూడ్ విత్ డెత్ కంక్లూడ్ అవుతుంది మరణాంతంచే జీవితం కాబట్టి వియోగం అనేది ఉంటుంది వియోగం ఉండరాదు అని అనకూడదు అదల గుర్తుంది వియోగం అనేది ఉంటుంది ఆ వియోగము కలిగినప్పుడు దుఃఖం కూడా కలుగుతుంది దుఃఖపడద్దు అనే సలహా వర్కౌట్ కాదు ఇప్పుడు అత్తరం తీసా తీసి మీకు ఆఘ్రానించవద్దు అంటే అవుతం అది మీ పర్మిషనే ఉండదు అక్కడ అలాగే మనస్సుకి వియోగం కలగగానే దుఃఖం కలుగుతుంది సహజం కానీ ఆ దుఃఖాన్ని ధైర్యంగా నిబ్బరంగా సహిస్తే దాన్ని తపస్సు అంటారు ధర కాల్డ్ తపస్సు సో శరీర కష్టాన్ని అది మనస్సు శరీరం దగ్గరికి వస్తే శరీర కష్టాన్ని ధర్మం కోసం ధర్మం కోసం శరీర కష్టం సహిస్తే అంతేగాని ఈ అర్ధరాత్రి చోరీ చేసేవాడు ఉంటాడు చూడండి వాడు వ్యాసరి కాలంలో తెల్లవారుద బాగా నిద్ర పడుతుంది అందుకోసం వాడు నిద్రపోకుండా రాత్రి ఒంటి గంట వరకు తెలుగుగా ఉండే అప్పుడు టీవీ ఏదో కూర్చుకొని మిగిలిన సమయంలో నిద్ర పట్టకుండా ఒంటిగా ఒంటికి ఆమదన రాసుకుని పూర్వకాలం దొంగలం ఇప్పుడు ఏటీఎంలు అవి ఇలా ఈ పద్ధతి కాదు ఇప్పుడు పద్ధతి వేరు సో ఒంటికి ఆమదన రాసుకుని గుణపు ఏదో ఆ చేపట్లో కూర్చుని ఆ గోడని తల్లి చెమట్లు ఆమదం కలిసి ఉంటుంది వాడి శరీరం ఆ ఎండ ఎండ వేసవికాలంలో తెల్లవారుసావనం మూడు గంటలకి వాడు కన్నం వేసి ఏదో అపహరిస్తాడు ఆ కష్టాలంతనే ఉత్సాహంగా సహిస్తాడు దాన్ని తపస్సు అనరాదు అలా కాదు ధర్మము కొరకు కష్టపడుతారు ధర్మం కోసం కష్టపడితే శరీర కష్టం చేస్తే దాన్ని తపస్సు అంటారు శంకరులు శరీరాది అని పడింది శారీరాది అని పడాలేమో దీర్ఘం ఉందా దీర్ఘం ఉండాలి శారీరాది గీతా ప్రస్పుస్తుణంలో తప్పులు ఉండవు ఎప్పుడైనా ఓ తప్పు పడుతుంది ఎవళ్ళకైనా తప్పదు దీర్ఘం పడాలి శారీరము అంటే శరీరమునకు సంబంధించి ఉండే తపస్సు ఆది శబ్దం చేత మనస్సుకి తపస్సు అలాగా ఇటువంటి తపస్సు వక్ష్యమానం కాబట్టి చెప్పబోతున్నారు ఇంక ఇప్పుడు దాని గురించి విస్తారం అక్కర్లేదు ఎలాగో చెప్పబోతున్నారు తపహ మామూలుగా నేను స్థూలంగా కొంత చెప్పాను కానీ తపస్సు పేరుతో శరీరాన్ని హింస పెట్టడం తప్పు దాన్ని తామస తపస్సు అని చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు తపస్సు పేరుతో హింసించడం శరీరాన్ని ఇది కొన్ని క్రిస్టియన్ సెక్ట్స్లో ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని కష్టపెడతారు అంటే క్రీస్తు శరీరం కష్టపడింది కాబట్టి మా శరీరాన్ని మేము కష్టపెట్టుకుంటాము అని మేకులు కొట్టుకోవడం ఇలాంటివి ఏమో దట్ ఈజ్ రా అలాగే మన దగ్గర హిందూ సెక్ట్స్లో కొన్ని సెక్స్లో నిప్పుల మీద పరుగులు తీయడం ఆ తర్వాత సూది గుచ్చుకోవడం నోట్లోనూ నాలుగు కొడుకు సూది పుచ్చుకోవడం ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తారు అవన్నీ తామసత్వ పుస్తలోకి ఆ తామస తపస్సు అంగీకారము కాదు పర్టికులర్గా ఈ తామస తపస్సు కొన్ని వర్షిప్స్కి రిలేటెడ్గా ఉండడము అది దురదృష్టకరమైన విషయం ఇప్పుడు రామాలయం ఉందనుకోండి రాముడు యొక్క వ్రతము ఏదో చేస్తున్నారనుకోండి అలాంటి చోట ఈ తామస తపస్సు కనపడదు శివాలయంలో ఆ తామస తపస్సు కనపడదని నేను అనుకుంటున్నాను నలభై ఆలయం ఉన్నా అనుకోండి అక్కడ ఇలాంటివి కనపడతాయి అలాగే చెండీ ఇలాంటి చోట్ల కూడా ఇలాంటివి ఏమైనా కనపడతాయేమో తెలియదు తమిళనాడు అలాంటి ఏరియాల్లో ముదుగా పేరుతోటి తామస్ తపస్సులు కనపడతాయి అవి సరికాదు నేను పర్టికులర్గా చెప్పాను అంటే గ్లాస్ ఓవర్ చేయొచ్చు పై పైన చెప్పుకుంటూ వెళ్ళచ్చు కానీ పాయింట్ అవుట్ చేసి చెప్పినట్లయితే పది ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా మెసేజ్ వెళ్ళినట్లయితే వాళ్ళు తెలుసుకుంటారు అని ఒక ఆకాంక్ష ఉంటుంది సాధుభావం అలాగే ఉంటుంది మంచి మాట చెప్పదగును నాలుగు మంచి మాటలు ఎవ ఇవ్వెవరినో ఎప్పుడు ఎక్కడైతే ప్రసరిస్తుందో వాళ్ళు విని ఆలోచించడం ఆరంభించారంటే ఉద్ధరింపబడతారు ఆ తప్పు నుంచి బయటపడతారు అనే అభిప్రాయంతో నేను చెప్పినాను కనుక తపస్సు శరీర హింస పెట్టిట్లా ఉండకూడదు శరీరానికి వితిన్ లిమిట్స్ కష్టం ఉంటుంది కానీ ఉత్సాహ శక్తి తోడవడం చేత ఆ కష్టాన్ని మీరు తేలికగా సహించేస్తారు అటువంటి సందర్భానికి తపస్సు అని పేరు పంచాగ్ని మధ్యంలో తపస్సు అని చేస్తూ ఉంటారు చుట్టూ మంటలు పెట్టుకుని మధ్యలో అలాంటిదనవసరం అడిగిన అసలే పంచాంగంలోనే ఉన్నట్టుగానే ఉంటున్నాయి ఇప్పుడు ఏదో కొంచెం మబ్బులు పట్టేలా ఉంది కానీ మొన్న ఏప్రిల్ పంచాగ్నులాగా పంచాగ్నులా సప్తాగ్నులా అన్నట్టున్నాయి అదే ఏప్రిల్ నెలలో మన పనులన్నీ మనం చేసుకుని ఏ పని మానేయకుండా ఏదో ఆ నెల నడిపోయినా అదే పెద్ద తపస్సు కాబట్టి ఎంతో తపస్సుని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక ఆర్జవం రుజుభావం సర్వద అది ఆర్జవం అంటే స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ ఇందులో కొంచెం మ్యాథమెటిక్స్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు రెండు పాయింట్స్ ఉన్నాయి పాయింట్ ఏ పాయింట్ బి వాటిని పర్టికులర్గా పని కట్టుకుని కొలీనియర్ అనే అనరం ఎందుకంటే ఏ రెండు పాయింట్స్ ఉన్నా అవి కొలీనియరే అవుతాయి యూ కెన్ ఆల్వేజ్ డ్రాయ్ ఎ లైన్ కనెక్టింగ్ టూ పాయింట్స్ అంచేత రెండు పాయింట్స్ని కొలీనియర్ అని అనరు కొలీనియర్ అని ఎప్పుడు అంటారంటే మూడు పాయింట్స్ ఉండాలి మూడు పాయింట్స్ ఉంటే కొలియర్ అంటారు కోటె సమానమైన లైన్ మీద ఉన్నాయి మూడు పాయింట్స్ మూడు పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయనుకోండి అప్పుడు ఆ మూడు పాయింట్స్ తోటి మీరు ట్రయాంగిల్ని భావన చేస్తే ఆ ట్రయాంగిల్ వైశాల్యం ఎంత ఉంటుంది సొన్ను ఉంటుంది ఏమండి సపోజ్ మూడు పాయింట్స్ని మీరు ట్రయాంగిల్ కింద భావన చేసి వైశాల్యం కట్టారు అనుకోండి సొన్నొచ్చిందనుకోండి అప్పుడు ఆ మూడు పాయింట్స్ ఏమవుతాయి కొలీనియర్ అవుతాయి దానికి ఆర్జవం అనిపేడు ఆర్జవం అంటే కొలీనియర్ మూడు పాయింట్స్ ఏమిటా మూడు పాయింట్స్ థాట్ స్పీచ్ అండ్ యాక్షన్ అవి కొలీనియర్ ఉండాలి సింగిల్ లైన్ రుజువు రెండు పాయింట్స్ని రుజువు అనుకోవడం మూడు పాయింట్స్ని రుజువు అంటారు ఎన్ని త్రికరణ శుద్ధి అని కూడా అంటారు ఈ కొలీనియర్ అనే దానికి ఇంకొక సినాని ఉంది ఇంగ్లీష్లో కాంగ్రుయన్స్ అని అంటారు కాంగ్రుయన్స్ అని అంటారు అంటే మూడు ఇంద్రియములు ఒకే దిశలో ఉన్నాయి మనస్సు ఈ దిశలో స్పీచ్ దిశలో ఉందనుకోండి అంటే ఒక ఆయన్ని రూపాయలు అప్పు కావాలండి నేను అడిగాను అనుకోండి అడిగాను అనుకోండి ఏదో నేనేమో కల్పించి చెప్తూ ఉంటాడు అసలు ఒక ఆయన ఏమన్నా వెయ్యి రూపాయలు అప్పుకో ఆ రోజుల్లో ఈ రోజులో వెయ్యి రూపాయలు అంటే నా దం కాకపోవచ్చు ఒకప్పుడు వెయ్యి రూపాయలు విలువైంది ఇప్పుడు కూడా విలువ ఉంది సో వెయ్యి రూపాయలు అప్పు కావాలి అని నేను అడిగాను అడిగితే ఆయన అన్నారు ఈవేళ ఏం ఆదివారం మంగళవారం పొద్దున్న ఇస్తానండి ఆయన మనస్సులో ఇవ్వకూడదని ఉండే ఇది వాన్ టు గివ్ ఐ షుడ్ హీ గివ్ ఆయన ఇవ్వకూడదని అనిపించినప్పుడు ఇవ్వడం ఇవ్వాలని రూలేమున్నది ఆయన నాకేం బకీపడలేదు నేను అప్పు ఆయనకి ఇవ్వాలని లేదు అది మనస్సు ఇవ్వకూడదు వాక్కు ఇస్తాను యాక్షన్ తేడా వస్తుంది మనస్సు అటుంది వాక్కు ఇటుంది ఆయన నేను అమాయకుణ్ణి ఆయన మంగళవారం పొద్దునంటే నేను మంగళవారం పొద్దున్న ఎలిం లేదు వాళ్ళ గొంతు ముందు బొమ్మ ముందు నిలబడ్డాను ఆయన ఊరి మీటికి వస్తుంది వీడు వచ్చేసి మనం పొరపాటునన్నా అని మళ్ళీ వరం ఇస్తానండి అంటే నేను అన్నాను మీకు ఇబ్బంది ఏమైనా ఉందా అని ఆయన సమాధానం చెప్పలేదు ఐ డి నాట్ గో టు హిమ్ బికాజ్ ఈ తుక్ మీ దట్ మచ్ టైమ్ టు అండర్స్టాండ్ అలా ఉండకూడదు కొంచెం గడుసువాడైతే మొదటి రోజే తెలుసుకుని ఇంకా మళ్ళీ మంగళవారం పొద్దున్న వెళ్ళకపోవచ్చు కూడా కానీ ఆ గడుసు లోపించడం చేత నేను ఐ హ్యావ్ టు మేక్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ నా చేత అనవసరంగా నన్ను తిప్పుకోవడం అనేటువంటి పొరపాటు ఆయన చేసిన టైం చూడండి నేను ఆయనకి ఎప్పుడైనా సలహా ఇద్దామనుకున్నాను మీరు అలా ఎందుకు అసత్యం పలికి పాపం తప్పుకొని ఎందుకు చేస్తారు మీరు నా కష్టం నా తంటలేవో నేను పడతాను మీరు నా మీరు దోషాన్ని ఎందుకు నెత్తికెత్తుకుంటానండి మీరు నేను ఇవ్వనోన మాట చెప్పాల్సి ఉంటుంది బీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని సలహా చెప్దామనుకున్నాను మళ్ళీ ఆయన కోప్పర్చుకుంటాడేమో మొహమా అని మొహమాటతో బీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ i want to give ani cheppandi ayipoindi that is see ee ee dongata thil gudu vyavaharam ah vakra buddhi avasaram kada be straight forward ala vakra buddhu undako mana bharatadesham okallo adigaru bharatadesham enta kaalam aina kuda inni resources enta humanity undi kuda inka developing diga ne migindi poiindi gaani super power sthayike sala doronu undi kaaranam emi అవి సూపర్ పవర్స్ ఎందుకయ్యాయి అనే ఒక చర్చ వచ్చింది ఈ చర్చ శాన్ ఫ్రాన్సిస్కోలో స్వామి రామతీర్థ విజిట్ చేసినప్పుడు వచ్చింది ఆ చర్చలో రౌండ్ టేబుల్ చర్చ ఆ చర్చలో కొంతమంది అభిప్రాయం ఏమన్నారంటే భారతదేశం హిందూ దేశం కాబట్టి వెనకబడి ఉంది అమెరికా యూరప్ క్రిస్టియన్ దేశములు కాబట్టి అభివృద్ధికి వచ్చాయి కాబట్టి కారణం ఏమిటి క్రిస్టియానిటీ వల్ల అభివృద్ధికి వచ్చాయి అని ఒక అభిప్రాయం రెండవ అభిప్రాయం ఏంటంటే అక్కడ వచ్చిన చర్చిలో వచ్చిన అభిప్రాయం భారతదేశము రెలిజియస్ నాట్ రెలిజియస్ అన్సైంటిఫిక్ సైన్స్ లేదు ఆ రోజుల్లో సైన్స్ ఏముంది ఈ రోజుల్లోనే సైన్స్ మీకేం కనపడుతుంది మీకు సైంటిఫిక్ టెంపర్ ఏమి ఎవడో కంఠంలో నుంచి హ అని లింగం తీస్తాడు అది ఆత్మలింగం వీళ్ళు సపోర్ట్లో పడతారు వాట్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ థింకింగ్ ఇట్ ఈజ్ A most irrational, unscientific uh, social system, uh, uh, there cannot be a worse statement on the irrational aspect of the social life than that particular incident. Year after year, year after year, Allah could have done it. Then what do you mean? I don't know if you have a TV show, but you don't know if you have a TV show. These fellows, you don't know if you have a TV show. టీవీలో దాన్ని ఏదో ఒక అద్భుతమైన కార్యక్రమం కింద ప్రసారం చేస్తాను ఈ భక్తి టీవీ ఈటీవీ ఆ టీవీ వీళ్ళందరూ కూడా దాన్ని యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ కింద ప్రసారం చేస్తారు శివరాత్రి నాడు దే దే వాంట్ షో ఇట్ యాజ్ ది మోస్ట్ కండెమబుల్ ఇన్వేషనల్ ఇన్సిడెంట్గా చూపించరు అది భక్తి లాగా చూపిస్తారు దాన్ని బట్టి మీకేమర్థమైంది వేరార్ యువర్ సింపతీస్ నా మీద నా వైపు ఉన్నాయా అటువైపు ఉన్నాయా వేరేది యో సింపతీస్ అది సింపతైజింగ్ విత్ మీద కాబట్టి సైన్స్ స్పిరిట్ తక్కువ సమాజంలో వెస్ట్రన్ సొసైటీస్లో సైంటిఫిక్ స్పిరిట్ చాలా ఎక్కువ అందుకోసం అభివృద్ధికి అని రెండో పాయింట్ మూడో పాయింట్ అప్పుడు రామతీర్థం చెప్పారు ఏమని చెప్పారంటే సైన్స్ వల్ల మీరు పైకి రాలేదు ఆ మాత్రం సైన్స్ మా దగ్గర కొద్దిగా గొప్ప ఉంది ఆ మాత్రం మూఢ విశ్వాసాలు మీ దగ్గర కొద్దో గొప్ప ఉన్నాయి సైన్స్ వల్ల మీరు పైకి రాలేదు వాళ్ళు పైకి వచ్చారన్నది దట్ ఈస్ ట్రూత్ క్రిస్టియానిటీ వల్ల మీరు పైకి రాలేదు రెలిజియన్ ప్రకారం చూసుకుంటే మీ క్రిస్టియానిటీకి పది అడ్వాన్స్డ్ రెలిజియన్స్ మా దగ్గర ఉన్నాయి డోంట్ టాక్ అబౌట్ రిలిజియన్ రెలిజియన్ మాకు మీరు ఇవ్వక్కర్లా వివేకానంద చెప్పాడు మాకు మీరు రెలిజియన్ ఇవ్వక్కర్లా రిలిజియన్ మేమే మీకు ఇస్తాం అని చెప్పాడు ఆయన కాబట్టి రెలిజియన్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ యువర్ అప్లిఫ్ట్మెంట్ మీ అప్లిఫ్ట్మెంట్కి రీజన్ ఏమిటంటే రుజుత్వము యూఆర్ ఎ క్లీన్ సొసైటీ పీపుల్ ఆర్ క్లీన్ మనసా వచస కర్మణ మీరు ఒకే మార్గంలో ఉంటారు అందువల్ల మీరు పైకి వచ్చారని చెప్పారు సరే మా సొసైటీలో అంతా కుట్రా ఎవడూ సత్యం పలకడం దేనికి కూడా ఇప్పుడు సోషల్ ఇష్యూస్ ఉంటాయి దాని సత్యమేటో ఎవరికీ తెలియదు దాని సత్యమేటతో ఎవరికీ తెలియదు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీకు ఇంతమంది ఉన్నారు మీలో ప్రాణహిత చేయగల మనకి మంచిదా కాదా చెప్పండి మీరు యూ ఎవర్ కాదు బికాస్ దేర్ ఇస్ సో మచ్ డస్ట్ ఈస్ రేస్డ్ అబౌట్ ఇట్ ఎవరూ సత్యం చెప్పడం ఎవడు సత్యం చెప్తున్నాడో పట్టుకోవడం కష్టమైంది పోలవరం ప్రాజెక్ట్ అది దాని గురించి ఏదైనా ఒక నిజమిత్తంగా ఏదైనా చెప్పగలరా నవడీ కంటారు దేర్ ఇస్ సో మచ్ డస్ట్ అబౌట్ ఇట్ ఏమీ ఎవరికీ ఏమీ కనపడదు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా ఉన్నాయి ఐఎమ్ హెజుకేటింగ్ టు గివ్ కాబట్టి ఇండియాలో సత్యాన్ని నిద్రదేల్చడం చాలా కష్టం ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా ఖైరానాలో విస్థాపితం అయిందా లేదా గోబడి దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆపోజిట్ ఒపీనియన్స్ సో మచ్ సో మచ్ టెకాఫనీ అంటే అనేక వాయిస్ ఒకేసారి ఉంటాయి యూ విల్ నాట్ నో ఎనీథింగ్ మన టీవీ ఛానల్స్లో ఒక డిబేట్ అంటాడు ఆరడల మందిని పెట్టుకుంటాడు అందరూ ఒకేసారి మాట్లాడుస్తూ ఉంటారు ఈ యాంకరు అరిచేస్తూ ఉంటాడు స్క్రీమింగ్ చేస్తూ ఉంటాడు మాట్లాడిబేట్ దాంట్లోంచి ఏ సర్చి మీకు వస్తుంది వాడు ఒక టాపిక్ తీసుకుంటాడు ముప్పై నిమిషాల తర్వాత ముప్పై నిమిషాలు అరిచిన తర్వాత అక్కడి నుంచి దాన్ని రామాయణంలో రామరావణ యుద్ధం సంకుల సమరము అయిందంటారు అలా ఉంటుంది సంకుల సమరము టెకాఫోని అని అంత అంత మీకు చెవులు పోట్లు you don't get anything out of it and finally even the teluna and emi teluna nobody what is the outcome nobody knows this kind of social situation the collective striking in which there is no congruity manoshudari veru vakkudari veru cheta dari veru ఇది కారణంగా మేము అండర్ డెవలప్డ్గా ఉన్నాము మీరు డెవలప్ అయ్యారు కర్మయోగము కారణంగా మీరు డెవలప్ అయ్యారు మేము అండర్ డెవలప్ కర్మయోగం లేకపోవడం చేత మేము అండర్ డెవలప్డ్గా ఉన్నామని చెప్పాడు ఆయన రామచేత అంటే ఒడ అడిగారు కర్మయోగం అంటే వేదాంతం కదా అది ఇండియాలో ఇండియాలో పుస్తకాల్లో ఉంది మీ జీవితంలో ఆచరణలో ఉంది అని అమెరికా వాళ్ళని ప్రశంసించాడు ఆయన అమెరికా వాళ్ళని గురించి చెప్పింది మీరు వింటే మీరు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపడారు ఈయన ఇక్కడ ఎందుకున్నాడు అమెరికా వెళ్ళిపోయి ఉండాల్సిందని కూడా మీరు ఉక్రోషంతో అన్నా ఆశ్చర్యపడకండి అంత ఓపెన్గా ఆయన ప్రశంస చేశాడు వాట్ ఎవర్ సో రుజుత్వము పాయింట్ ఈజ్ వెరీ సింపుల్ పాయింట్ ఏంటంటే మన సొసైటీలో రుజుత్వము లోపించడం మూలంగా మనము వీఆర్ స్టిల్ పేయింగ్ ఎ ప్రైస్ ఫర్ ఇట్ అది ఎలాగా క్లీన్గా ఉండదు ఏది కూడా Political debate. Clean, ka, clear cut ka onnodho. Black and white ka onnodho. Anta gray area. Koncham black ho, koncham white ho, koncham gray unta, I can understand. Black ho onnodho, white ho onnodho, anta gray. Everything is gray. Inflation, unda leza, gray. <coughs> People being driven out, unda leza, gray. Yedhi clear ka onnodho. It is social life allah unta unta intae, ఇండివిజువల్స్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఇండివిజువల్స్ కాన్స్టిట్యూషన్ ది సొసైటీ వేదాంత సందర్భంలో మీకు రుజుత్వం ఉండాల్సి ఆయన శంకరులు అంటారు ఆర్జవం రుజుత్వం సర్వదా ఆ త్రికరణ శుద్ధి ఆర్జము రుజుత్వం సర్వదా అన్ని సందర్భములలో త్రికరణ శుద్ధిగా ఉండడం అది వేదాంత విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ మీరు ఇది గమనించరో లేదో ఈ గుణములను వీటిని స్పిరిచువల్ క్వాలిటీస్ అన్నట్టుగా మీకు ఆశ్చర్యం కలుగుతుందా ఇప్పుడు రిచువలిజం ఉందనుకోండి ఇచువలిజంలో మీరు ఈ కర్మ చేయాలి ఆ కర్మ చేయాలి ఇక్కడ స్నానం చేయాలి అక్కడ తర్పణం చేయాలని హడావిడే తప్ప మీరు త్రికరణ శుద్ధిగా ఉండాలని ఎవడైనా చెప్తాడని అసలు మీకు మీరు గమనించారా డిస్టింక్షన్ గమనించారా ఇప్పుడు మాఘపురాణం చదివారు అనుకోండి మీరు మాఘపాదివారం తెల్లవారు స్వామి పూజ చేసి స్నానం చేసి ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఇప్పుడు గుడివైపు తిరిగి అధ్యం అవ్వాలి వైపు తిరిగి ఎడం వైపు కూర్చొని మంచినీళ్ళు తాగాలి మధ్యాహ్నం పొంది చేయకుండా రాత్రి పొంది మొత్తం అదే చెప్తాడు ఇంకా కథలు ఏవో తప్ప త్రికర మాఘ మాసంలో త్రికరణ శుద్ధిగా ఉండవలను అని ఎప్పుడైనా ఎవళ్ళైనా చెప్తుంటే మీరు విన్నారా వాటే మిస్ఫార్చ్యూన్ మాఘమాసంలో త్రికరణ శుద్ధిగా ఉండు అని మాఘ పురాణం కార్తీక మాసంలో శుద్ధిగా ఉండు కార్తీక పురాణం వైశాఖ మాసంలో శుద్ధిగా ఉండమని వైశాఖ పురాణం ఉందో లేదో అలాంటి పురాణం ఐడోంట్ నో సో చెప్తే అంత బాగుండేది హౌ బ్యూటిఫుల్ ఇట్ వుడ్ హెవ్ బీ వ్రతంలో త్రికరణ శుద్ధిగా ఉండండి మీరు అని అలాగంటే దానికి రిలేటెడ్ కథ ఏదైనా మీకు కనపడిందా Amazing. This is how ritualism, not ritual, not a given ritual, ritualism, it covers uh, the whole uh, scheme of things. Come to uh, you, perform your rituals, but do not become a victim to ritualism. Adho, to come on in Chudagyati, astu sarujutvam sarvada trekarana suddhihi. ఈ శ్లోకం విన్నారా ఇప్పుడైనా సంస్కృతం మీకు మీకు సంస్కృతం ఎంత వస్తుందో పరీక్ష పరీక్ష పెట్టండి సింపుల్ సంస్కృతం నేను చెప్పిన వెంటనే మీరు అర్థమైందో అని చెప్పాలి మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనా తెలిసిపోయిందండి మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మ తెలిసిపోయింది కదా అది ఒహి బాధే అదే రుజుత్వం అనగా శ్లోకం ఇవి ఈ శ్లోకాలకు అంఠస్థం చేసి పెట్టుకుంటారు ఎందుకంటే అవి గైడ్ పోస్ట్ కింద ఉంటాయి దారి చూపిస్తూ ఉంటాయి చాలా గొప్ప శ్లోకాలు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి ఆనందమస్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింస సత్యుక్రోధ త్యాగశ్చాంతిరైు దయాభూతేష్లు ఇక్కడ దయా సెపరేట్ వర్డ్ సెపరేట్ వర్డ్ గిత ప్రస్పృశంలో కలిసిపోయింది ఈవెన్ దట్ గ్యాప్ ఇవ్వకపోవడం కూడా ప్రింటింగ్ మిస్టేక్ కిందకు వస్తుంది దయా సెపరేట్ వర్డ్ భూతేష్వలోత్వం కలిసి ఉంటుంది మార్దవం హ్రీదచాపలం అది ఇంకో కొన్ని గుణాలను మళ్ళీ చెప్తున్నారు మొదటిది అహింస మీరు నా మనం ఏమంటే అహింసకు చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వవలసినదిగా నేను మీకు మనవి చేస్తున్నా మీరు అహింసని పట్టుకోవాలి మీరు దేవుడి పూజలో హింసను దరిదాపులకు కూడా రానివ్వవద్దు హింసని సపోర్ట్ చేయవద్దు కల్చర్ పేరుతో హింస వద్దు సర్కార్ డిస్ట్రిక్ట్స్లో కల్చర్ పేరుతో మన సంస్కృతి సంక్రాంతి మనకి పండగ మన పూర్వీకుల నుంచి సంక్రాంతి పండుగని మనం చేస్తున్నాము ఇది మన యొక్క సంస్కృతి అనే పేరుతో అక్కడ కోళ్ల పంద్యాలను నిర్వహిస్తారు అది తప్పు తప్పు తప్పు బోనాల పేరుతో ఏమైనా ప్రశంసించమన్నా చేస్తారా ఐ డోంట్ నో చేస్తుంటే చాలా తప్పు దున్నను నిక్కుతాడు పట్టి తీసుకెళ్ళి ఊరేగించి దానికి బొట్లు పెట్టి దాని చుట్టు ప్రదక్షిణాలు చేసి ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు తర్వాత దేవుని ఊరేగింపు పేరుతో ఏనుగుకి నామాలు ఊట్టి ఆ ఏనుగులో ఉన్న గాయాలను పైన రంగు వేసి కప్పిపుచ్చి ఆ ఏనుగుల చేతను దేవుడి గణ ఉత్సవం అనేది చేయిస్తూ వాటికి ఉన్నటువంటి గాయములను కత్తిపించి మన వాళ్ళు దేవాలయాల్లో చేసేటువంటి పని చూశారా దీని మీద ఈ మధ్యన యానిమల్ యాక్టివిస్ట్స్ వాళ్ళు వీడియోలు తీసి వాళ్ళు చూపిస్తుంటే ఇంటర్నేషనల్ ఫోరాలో కూడా చూపిస్తున్నారు పేటా పేటా పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ మొదలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఈ మధ్యన త్రిశూర్లో ఆ ఏనుగులను అందించనీ వరుసగా నిలబెట్టి వాటి మీద ఏనుగులను నిలబెట్టి ఏం చేస్తారు వాటికి నామాలు నిలబెడతారు నామాలు పెడతారు లేకపోతే కూడా పెడతారు ఏనుగు బొట్టు పెడతారు ఇలా మూడు గింజలు పెట్టి బొట్టు పెడతారు ఏనుక్కి బొట్టు ఎందుకండి అది మంచిదైతే మీరు పెట్టుకోవాలి కానీ ఏనుక్కి పెట్టేయడం గోడలకు పెట్టేయడం అలాగే అనవసరం సో నామాల గుండు గుండుకి నామాలు ఎందుకు మీ మీ గుండెకు పెట్టుకోండి కావాలంటే అలా ఎక్కడ పడితే అక్కడ ఎదురేవో పసిర చోటు కలపడితే అక్కడ నామం పెట్టేస్తూ ఉండడం ఇలాంటివన్నీ అనవసరం ఏనుగట్టేసి ఆ ఏనుగులన్నీ వరుసగా నిలబెట్టి వీళ్ళేమో బాధ్యాలు వాయిస్తూ ఉండడం ఆ ఏనుగులు వాటికి వాటికి ఈ ఈ డ్రమ్ మీరు యు మే లైఫ్ టు హియర్ దాట్ ఈవెన్ ఐ సీన్ టు లైక్ ఇట్ ఫర్ ఫోన్ ఫైవ్ మినిట్స్ ఐ టూ డోంట్ మైండ్ ఐ టూ వుడ్ ఎంజాయ్ ఏనుగులు ఎంజాయ్ చేస్తాయా చేయివా తర్వాత వాటికి గాయాలు ఉన్నాయి ఎదుగులకి ఆ గాయాలకి వీళ్ళు ఫోటోగ్రఫీలో కనపడకుండా ఉండడం కోసం పెయింట్లు వేశారు చాలా తప్పు అటువంటి ఫంక్షన్స్ని బ్యాన్ చేయాలి ప్రస్తున్నా గవర్నమెంట్ షుడ్ బ్యాన్ యూజ్ అఫ్ యానిమల్ ఇన్ రెలిజియస్ ఫంక్షన్స్ అన్ని రెలిజియన్స్లో ఉంది సమస్య దేవుడి పేరుతో పండగ పేరుతో పూజ పేరుతో పశువులను అలాగా కోపొల్లాలుగా వాటిని హింసిస్తూ ఉండటం చంపేస్తూ ఉండడం వాటిని చంపకపోయినా వాటిని పీడిస్తూ ఉండడం ఇదంతా కూడా చాలా తప్పు మీరు యు షుడ్ నాట్ సపోర్టెడ్ యూ షుడ్ నెవర్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ నాట్ సపోర్టెడ్ తర్వాత దేవుడికి పూజ పేరుతో చెట్టుకి హీన హింస కలిగించటము తాగదు చెట్టు కొమ్మలు వినిచేయటం చెట్టునే నరికేసి తీసుకొచ్చి ఎక్కడ పెట్టడం ఇప్పుడు అరటి చెట్టు ఉందనుకోండి ఎదిగిన చెట్టు పిలకంటే ఏదో నరు పిలకల్ని తీసేస్తా రైతులు పిలకల్ని రానివ్వరు ఎందుకంటే ఆ ఆ చెట్టుకు వెళ్ళాల్సిన న్యూట్రిషన్ అంతా అది వీడు యూరియా వేస్తే ఆ పిలక పుచ్చుకుంటుంది అది దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ కాబట్టి పిలకల్ని కట్ చేస్తారు ఆ కట్ చేసిన పిలకల్ని మీరు తెచ్చుకొచ్చి మీరు ఏదైనా పూజ చే పెట్టుకుంటే మీకు షూ వాంకి దక్వే యు ఆర్ వెల్కమ్ కానీ చెట్టు తీసుకొచ్చి కట్ చేసేసి బొమ్మల దగ్గర కడతాము యూ షుడ్ నాట్ డూ దా కాదండి రాములు అయోధ్యకు వచ్చినప్పుడు కట్టారు హౌడూ ఇం హౌడూ ఇం కాబట్టి ఇలాంటి చెట్టును అలాగా మొదటి కంట కట్ చేసేసి తీసుకొచ్చి అక్కడ కట్టడం కట్టేసి కూజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలిసినా అది ఆ పక్క రోడ్డు ఫుట్పాత్ మీద పారేస్తారు కొన్ని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తారా వాళ్ళు కలెక్ట్ చేయరు అలాగే ఉంటుంది ఈ లోపల వర్షం పడింది అనుకోండి కూలుతుంది అడలుడు ఇటు నాట్ ఇస్తుంది హింస ఫిజికల్ హింస సుతరాము తగదు అహింస శంకరుడు అహింస అహింసనం ప్రాణినాం పీడావర్జనం ప్రాణులకు పేడ కలుగరాదు ప్రాణులకు పేడ కలుగరాదు అది మీరు అర్థం చేసుకోవాలి పేడ కలుగరాదు సో గుర్ర బండి ఎక్కరాదు గుర్రబండి ఎక్కితే గుర్రానికి పేడ కలుగుతుంది తర్వాత రెండెడ్ల బండి ఎక్కరాదు రెండిట్ల బండికి సంక్రాంతి పేరుతో సర్కార్ డిస్టిక్స్లో రెండిట్ల బండి కట్టి దానికి అలంకారాలు చేసి దాని మీద ఇరవై మంది ఎక్కుతారు ఒక బండి మీద ఇరవై మంది ఎక్కితే రెండు ఎద్దులు లాగుతున్నాయి దాన్ని ఇప్పుడు రైతు ఏదో బియ్యం బస్త్రాలను వేసుకుని బండి తోలుకు వెళ్తున్నాడంటే మజ్బూరి హై మజ్బూరి అంటారు చూడండి ఓ మజ్బూరి ఎందుకంటే రైతుకి రెండేళ్ళ బండి ట్రాన్స్పోర్ట్ ఈ రోజుల్లో తగ్గిపోయింది అది బట్ యూ దాని అండర్స్టాండ్ యూ కెన్ అకామడేట్ ఇట్ కానీ వీరు రైతు కాదు ఏమీ కాదు ఇరవై మంది బంధువులందరూ చేరి ఓ చోట సంక్రాంతి పేరుతో చోట జారో చోట జారడమేనవసరం వాళ్ళు ఏదైనా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కూర్చుని ఏదైనా రామాయణమో భాగవతము లేకపోతే భారతమో భగవద్గీత చదువుకోవడం అనేసి అందరూ కట్టకట్టుకుని ఒక చోట చేస్తూ ఉండడం బస్సుల్లో సీట్లు లేకుండా ఇదంతా అనవసరం అక్కడ చేరడం చేరి బండి ఒకటి రెండు బండి కట్టడం మా తాతగారు రెండు ఎట్ల బండి మీదని వీళ్ళందరూ ఆ బండి ఎక్కడం అలా చక్రాల గురించి అలా ఎక్కేస్తూ ఆ బండి పైకి కిందకి ఆ కాడి లేస్తూ పడుతూ ఉంటుంది దాని మెదమే పడుతూ ఉంటుంది ఆ మెడ చాలా దుఃఖాన్ని ఆ పశువు పీడను అనుభవిస్తూ ఉంటుంది అలాంటివి చేయకూడదు క్రీడావర్జనం ఇతర ప్రాణులకు పీడను మీరు అన్ని విధములుగా విడిచిపెట్టాల్సి ఉంటుంది క్రీడ చేయకూడదు పీడను కలిగించకూడదు సో చాలా కాశ్వస్తిగా ఉండాల్సి ఉంటుంది అహింస విషయంలో కాబట్టి చేసే పనిలో ఇతర ప్రాణులకు పీడ ఉండరాదు వాణి వాక్కు రూపంగా ఇతరులకు చేయడం కలిగింది కదా ఇతరుల మనస్సుకు కష్టపడి ఇట్లా మనం ఎందుకు మాట్లాడాలి ఎవరినైనా పని కట్టుకునే అయ్యా అని వారిని ప్రేమగా చెప్పాలి తప్ప వారి మనస్సుకి కష్టపడి ఇట్లా చెప్పకూడదు సో చెప్పేది ఏదో చాలా ప్రేమగా చెప్పాలి అంజైతే నేను నేనేం చేస్తానంటే చెప్పేదో పాఠంలో చెప్పేస్తాను నన్ను వ్యక్తిగతంగా కలిస్తే నేను చెప్పను పాఠంలో చెప్తాను వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు చాలా సున్నితంగా కరెక్ట్ చేసేసరికి అతగాడు ఓపెన్గా ఉంటే అతను వ్యక్తి ఓపెన్గా ఉంటే సున్నితంగా కరెక్ట్ చేయడమే తప్ప ఇది తప్పు అని ఎప్పుడు శుభో స్వయంభో అని పాడుతున్నాడు అనుకుంటున్నప్పుడు అదిగో తప్పని నేను అన్నాను నేను మాత్రం వినేస్తున్నా ధర లేకుంటాను పాఠంలో శుంభో స్వయంభో అనుకూడదయా శుభో అనుభయా కొంచెం దాంతో కొంచెం ప్రాణాన్ని ఊరు అని నేను అంటాను పాఠంలో అంటాను సో కనుక ఎందుకంటే ఎవరి మనస్సుకి కష్టాన్ని కలిగించకూడదు ఇప్పుడు ఈ పిల్లలు వచ్చే స్వామిజీ మా పిల్లాడు శ్లోకాలను మీరు అంటర్స్టెండ్ చేశాడు వినండి అంట నేను ఎందుకంటే విన్నాను నేను ఎదుర ఎదులు తిరిగిపోవడానికి వస్తే మీరు పిల్లల శ్లోకాలని నాకు వినిపిస్తారు అంటే సరే వింటారంట విన్నాను నేను ఎవరికి చెప్పారు నీ పిల్లాడికి నేనే చెప్పానంట ముందు మీరు సరిగ్గా నేర్చుకోండి మీరు తప్పు చెప్తున్నారు ఓ పిల్లాడు సంధ్యావందనం నేర్చుకున్నాడు నా దగ్గర నేరు అని చెప్పాడు ఆ పిల్లాడు ఒక మంత్రం కరెక్ట్గా చెప్పాడు ఇంకో మంత్రం తప్పులు చెప్పాడు నేను అడిగాను ఆ మంత్రం ఎవరి దగ్గర నేర్చుకున్నామని అడిగాను అంటే ఆ పంతులు గారు దగ్గర మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అని అడిగింది అప్పుడు నాన్నది పిలిచాను నువ్వు వెళ్ళి ఆ పంతుల గారి దగ్గర మొత్తం సంధ్యావందనం అంతా నేర్చుకోవాలి తప్పులు నేర్చుకుంటున్నావు తప్పులు చెప్తున్నాం నేను ఇవ్వాలి నీ పిల్లాడికి మీ పైన ఏది నేర్పకు నీకు రాజు నువ్వెందుకు నేర్చుతావు అని చెప్పారు అవతే people are people you don't want to hurt is to you వల్ల కే ప్రేమగా చెప్పాలి మీకు చెడు ఉంటే పుణ్యం చెప్పునట్టుగా చెప్పొచ్చు చెడులంతలోనూ ఉష్కూరు పోం శంబో స్వయంబో స్వామి జీ అలపడాము చాలా బాగా పడుతుంది ఎల్లిదంబం అంటే గంట ఇక్కడ ఏమంటారు మనసు కష్టపడతా బద్ద మనసు కష్టపడ కొడు ఇడి 10 మనుషులు వాళ్ళు ఉంటారు India is a nation comes over people, first you should understand that. India is a nation has a nation of that Like I don't already know any other political organizations for all the principles here in sacram Summit我的培ly then my objective There is good. The basic exceptions. exceptions are always there Otherwise certain things will create shouldn't have束 either those people Salutati That is not clear ఇప్పుడు చెప్పిన మాట వినరు అప్పుడు కూడా ప్రేమగానే ఉండాల్సి ఉంటుంది కాబట్టి మధుర భాషణము అనేది పెట్టుకోవాలి వాగ్వరూపంగా ఇతరుల మనస్సుకి కష్టాన్ని కలిగించకూడదు ఆ పేరుతోటి సత్యాన్ని చెప్పడం మానేకూడదు ఆ చెప్పే సందర్భంలో చెప్పను చెప్పాలి తర్వాత మనస్సులో కూడా హింస ఉండరాదు మనస్సులో హింస ఎలా ఉంటుంది ఫలానా వాడిని ఆశనే అయిపోవుగాక అని అనుకోవడము అయితే దేవుడితోటి దుస్తులకు కూడా నువ్వు వరాలు ఇచ్చేస్తున్నావు అయ్యా అన్నము ఇలాంటి దృష్టికోణాలు సరికాదు తప్పు ఎవరి భాగ్యం వాళ్ళది అందరినీ కూడా ప్రేమగా చూడగలిగే లక్షణాన్ని కలిగి ఉండాలి శత్రువుకి హితమును కోరాలి ఆ ఫలానా వాళ్ళ అబ్బాయి అండి ఆ ఫలానా సరైన వాడు కాకపోవచ్చు దుష్టుడే కానీ వాళ్ళ అబ్బాయి కొట్టుకు పరీక్ష పాసే సుఖంగా ఉండాలని అనుకోవాలి తప్ప వారి కొడుక అయితే వీడు పరీక్ష ఫెయిల్ అయితే బాగుండను అలా అనుకోకూడదు మీరు మనస్సులో అనుకుంటే పైకను పైకంటే వాగ్ రూపమైన హింస మనస్సులో అనుకుంటే మానస హింస అవుతుంది కాబట్టి అటువంటి హింస కూడా లేకుండా మానసికంగా కూడా ఎవరికి హానిని కలిగే తలపెట్టవద్దు హానిని తలపెట్టితే హింస హానిని పలికితే హింస హానిని చేస్తే హింస కాబట్టి హింసను అన్ని విధములుగా మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది ఓం పూర్ణమదూర్ణమిదం పూర్ణస్థ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి